గణపతిగొంహవామహే కవి కవీనాపమిజం బ్రహ్మణా బ్రహ్మణస్పద ఆను సీదసాదరం శ్రీమహాగణాధిపతాశివసమారంభా శంకరాచార్యమ్యమా అస్మదాచార్యపర్యంతం వందే గురు పరంపరా ओम भद्रं पश्ये ओ भद्रंकृयाम देवा भद्रम पश्येम्शिजप्रा स्थिवागुमसनूषेम देवितयु स्वस्ति न इंद्रो वृद्धस्रवा स्वस्तिषा विश्व अलिष्टने స్వస్తినో బృహస్పతి ఓం శాంతి శాంతి ఓ ఉపాసనాశ్రి ధర్మ జాతే బ్రహ్మణి వర్తతే రాగుత్పత్తేరం తేనాసౌపణ స్మృత మాండూక్యోపనిషత్తుకి గౌడపాదాచార్యులు వ్రాసిన కారికలు నాలుగు భాగాలుగా విభజింపబడి ఉన్నాయి ఆగమ ప్రకరణం వైత్య ద్వైత అలాతశాంతి అనే నాలుగు ప్రకరణాలు ఈ నాలుగింట్లో కూడా ప్రధానమైన ప్రతిపాదనము ఆత్మా బ్రహ్మ అది ప్రతిపాదన ఉపనిషత్తుకి కర్మ కర్మా ఉపాసన భాగానికి ఉండే మౌలికమైన భేదం ఏమంటే కర్మలో ఈశ్వరుని ఎందు బహుత్వం ఉంటుంది ఈ దేవత ఆ దేవత బహుదేవత రూపంగా ఈశ్వరుడు ఆరాధింపబడతాడు అందర అందరి దేవతలనే ఆరాధించిన సందర్భంలో అన్ దేవతల రూపంగా ఈశ్వరుడే ఉన్నాడు అని మనం అయిపోయిన తర్వాత పైమాట చెప్పినా ఆరాధించే టైం సమయంలో మటుకు దేవతా బహుత్వ ప్రధానంగానే ఆరాధన సాగుతూ ఉంటుంది అది కర్మకాండ యొక్క సందర్భం అలా ఉంటుంది ఆ దేవతలు మనకంటే అన్యంగా ఉంటారు అన్యోసౌ అన్యోహము స్మి ఈ దేవత నాకంటే భిన్నంగా ఉన్నది దేవత భిన్నంగా నేను ఉన్నాను అని భేద బుద్ధిపూర్వకమైన బహుదేవతారూపమైన ఆరాధన ఇది కర్మకాండ యొక్క లక్షణం కర్మకాండలో పరిస్థితి అలాగే ఉంటుంది అది దాంట్లో దోషం ఏం లేదు ఆ కర్మకాండ యొక్క స్వరూపం అట్టింది అలాగే ఉపాసన దగ్గరికి వచ్చిన చోటు కూడా ఉపాసకుడు వేరు ఉపాస దైవం వేరు ఈ అక్కడ కూడా బహుత్వం ఉంటుంది ఈ దేవత ఉపాసన వేరు ఆ దేవత ఉపాసన వేరు అనే బహుత్వం మనకి అక్కడ కూడా కనపడుతుంది ఆ బహుత్వం ఉన్నా కూడా యూనిటీ ఇన్ డైవర్సిటీ దేవతలు వేరైనా అందరి దేవతల యొక్క స్వరూపం ఒకే పరమాత్మ అని పైమాట చెప్తారు కానీ ఆరాధించే సమయంలో దేవతా బహుత్వమే పరిగణలోకి తీసుకోబడుతూ ఉంటుంది ఇప్పుడు ఉదాహరణకి నేను వ్రతం చేయదలుచుకున్నాను అనుకోండి మొట్టమొదటి విఘ్నేశ్వరుడు పూజ చేసి తర్వాత సత్యనారాయణ చేసి తర్వాత వెంకటేశ్వరుడు దీప చేస్తారు చూడండి అక్కడికే త్రిత్వం వచ్చింది విఘ్నేశ్వరుడు సత్యనారాయణ స్వామి వెంకటేశ్వర స్వామి చేసేప్పుడు విఘ్నేశ్వరుడు అన్నా ఒకటే సత్యనారాయణ స్వామి అన్నా ఒకటే వెంకటేశ్వర స్వామి అన్నా ఒకటే అని అనుకుంటే మూడు చేయలేరు మూడు చేయటానికి తా కావలసిన రాదు ఆ స్ఫూర్తి రావాలంటే ఆ భేద బుద్ధితోటే ఉంటుంది కాబట్టి ఆ విధంగా ఆరాధన అక్కడ ఉంటుంది కాబట్టి కర్మా ఉపాసన యొక్క లక్షణం అదే ఇక ఉపనిషత్తు దగ్గరికి వచ్చేప్పటికీ ఉపనిషత్తులో మీరు ఏ ఈశ్వరుణ్ణి మీ భిన్నంగా ఆరాధిస్తున్నారో ఆ ఈశ్వరుడు మీ ఆత్మస్వరూపం కంటే భిన్నంగా లేడు అంటే అర్థం మీరు పూజ చేస్తున్నారంటే మీ స్వరూపాన్నే మీరు బయట ఈశ్వరునిగా భావించి పూజ చేస్తున్నారన్నమాట మిమ్మల్నే మీరు బయట ఈశ్వరుడుగా భావించి పూజ చేస్తున్నారు అది మనిషి యొక్క విచిత్రమైన ప్రకృతి ఇప్పుడు తండ్రి కొడుకును ప్రేమించే సందర్భంలో తండ్రి తన స్వరూపాన్ని కొడుకులో దర్శించి ప్రేమిస్తాడు వీడు నా పుత్రుడు అన్నప్పుడు నా పుత్రుడు అందు గురించి నేను ప్రేమిస్తున్నా అనే సంబంధాన్ని బట్టి ప్రేమిస్తున్నా ఏమండే అంటే తన ఆత్మ ఆత్మత్వం కలదో ఈ ఆత్మ సెల్ఫ్నెస్ ఆ సెల్ఫ్నెస్ అన్నది అది ఎదుటి వ్యక్తిలో ప్ర ప్రతిఫలించాలి ఎంతో కొంత మేరకు ప్రతిఫలించాలి అప్పుడే మీరు ప్రేమిస్తారు ఆ ప్రతిఫలనం లేకపోతే మీరు ప్రేమించరు ఇప్పుడు బ్యాంకుకు వెళ్ళారనుకోండి బ్యాంకులో మీకు ఆ డబ్బులు ఇస్తుంటే కట్టలు కట్టలు అలాగ కనపడతాయి పెద్ద పెద్ద కట్టలు కనపడతాయి వచ్చి వాళ్ళు తీసుకువెళ్తూ ఉంటారు లక్ష పది లక్షలు తీసుకువెళ్తూ ఉంటారు వాటి మీద ఆ ధనం మీద మీకు ప్రేమ ఉండదు మీరు వెయ్యి రూపాయలు చెక్కిచ్చారనుకోండి పది వంద కాగితాలు లెక్కబెట్టి మీ చేతిలో పెడతాడు వాటి మీదే మీకు ప్రేమ ఉంటుంది ఆ పది కాగితాల మీదే ప్రేమ ఉంటుంది ఎందుకు ఆ ప్రేమ ఎందుకు వచ్చింది ఆ పది కాతాల మీద స్వత్వము ఆత్మత్వము అక్కడ ప్రతిఫలించబట్టి ప్రేమ వచ్చింది నా భార్య నా భర్త అన్నప్పుడు నా ఉండడం చేత ప్రేమ కాబట్టి మనిషి ప్రేమించే ప్రతీదీ కూడా ఆత్మస్వరూపము యొక్క ప్రతిఫలనమే అని గ్రహించటం చాలా అవసరం ఉపనిషత్తులో మరి ఇలాంటి దృష్టికే ఉపనిషత్తు అంటారు తర్వాత దేవుడికి కూడా ఇదే నియమం వర్తిస్తుంది వాస్తవంలో దేవుణ్ణి బయట నాకంటే భిన్నంగా భిన్నంగా ఉన్నాడు అని భావన చేసి ఆరాధిస్తున్నా ఆ దేవుడు వాస్తవంలో వీడి స్వరూపమే వీడికి బయట లేడు వీడికంటే భిన్నంగానూ లేడు వీడే అయి ఉన్నాడు ఈ విషయాన్ని చెప్పేటువంటి జ్ఞా ఆ జ్ఞానభాగానికే ఉపనిషత్తు అని పేరు ఆ ఉప అంటే అర్థం అది దేవుడు దూరంగా ఉంటే ఉప ఎందుకు అవుతాడు దగ్గరగా ఉండాలి ఎంత దగ్గరగా ఉండాలి తన కంటే అన్నంత దగ్గరగా ఉండాలి కాబట్టి మాండూక్యము యొక్క మౌలిక ప్రతిపాదన ఏమిటి ఆత్మాచ బ్రహ్మ అది మౌలికమైన ప్రతిపాదన సాధారణంగా మీకు లోకంలో ఆ విషయం ప్రస్తావనకి రాబోతోంది ఉపనిషత్తులను బోధించే వాళ్ళు కూడా డిల్లీ డాలియింగ్ అని అంటారు అంటే ఓ సందర్భంలో ఆత్మే బ్రహ్మను అన్నా మళ్ళీ మరుక్షణంలోనే అక్కడి నుంచి జారిపోయి జీవుడు ఈశ్వరుడు భేదాన్ని సూచిస్తారు ఎందుకంటే ఆ జీవేశ్వర భేదం లేక పూర్తిగా నిరాకరించేస్తే దానికి మనస్సు కాదు ఎంతో కొంత భేదం అప్పుడే ఆ జ్ఞానం వచ్చినప్పుడు చూసుకుందానండి ప్రస్తుతానికి నేను జీవున్నాయి కదా అని తన యొక్క అల్పత్వాన్ని జీవత్వాన్ని నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తాడు ఉపనిషత్తు చదువుతో కూడా ఇప్పుడు కర్మకాండలోను ఉపాసనలోను భేదము అల్పత్వము సహజం అదే అక్కడ ఉన్నదే అది ఉపనిషత్తు చదవడానికి వస్తాడు ఉపనిషత్తు దారిని ఉపనిషత్తును వదిలిపెట్టేస్తాడా వదిలిపెట్టాడు ఇప్పుడు మీమాంసకులు కర్మమీమాంసకులు ఏం చేశారంటే వాళ్ళు ఉపనిషత్తులని ఇవి ఊషరక్షేత్రములు అంటే చవిటి నేలల వీటిల్లో మనకి ప్రయోజనం ఏం లేదని పక్కన పెట్టేశారు ఎందుకంటే వాళ్ళకి ఆ ఉపనిషత్తు యొక్క అధ్యయనముది కంఠంలో పచ్చి వెలక్కాయేలాగా అది అనుకూలం కాదు కాబట్టి వాళ్ళు గాఢమైన శీలం గలవారు కనుక కర్మని గట్టిగా చేసుకోవాలనే ఉత్సాహం గలవారు కనుక ఆ కర్మకి ఈ ఉపనిషద్వాక్యములలో ఉండే ఏకత్వం భంగకరంగా భాషించి దాన్ని పక్కన పెట్టేసేవారు అందుకే అధ్యయనం చేయండి వేదల్లో భాగంగా ఉంది కనుక కంఠస్థం చేయండి తప్ప అదంతా మీరు నిజంగా తీసేసుకోకుండా ఆత్మా బ్రహ్మ ఒకటి కాదని వాళ్ళ కర్మకాండలో వాళ్ళు ఉండేవారు కానీ ఆధునికులు ఆధునికులలో ఉన్న ప్రధాన లక్షణం ఏమిటంటే దేనికి మీద గాఢశీలత ఉండదు అటు కర్మలోనూ గాఢశీలత ఉండదు ఇటు ఉపనిషత్తులోనూ గాఢశీలత ఉండదు కాబట్టి కర్మ దగ్గరికి వచ్చేప్పటికీ బహుదేవతావాదంలో పడి దాంట్లో దాంట్లో కాలక్షేపం చేసేస్తారు ఉపనిషత్తు దగ్గరికి వచ్చేప్పటికి ఇక్కడ ఆత్మ బ్రహ్మాన్ని అనేసుకుని పుస్తకం మూసేసి మళ్ళీ యథాప్రకారంగా బహుత్వంలోకి నానాత్వంలోకి వెళ్ళిపోతూ ఉంటారు అది దానివల్ల ఉపయోగం ఉండదు కాబట్టి ఉపనిషత్తు యొక్క మౌలిక తత్వం ఏమిటంటే ఆత్మా చె బ్రహ్మ ఆత్మయే బ్రహ్మ కాబట్టి ఈశ్వరుని కోసం బయట అన్వేషణ చేయటం అన్నది ఉపనిషత్తు యొక్క తత్వానికి విరుద్ధమనేది అది తీర్థయాత్రలకు ఉపయోగపడుతుంది కర్మకాండకి ఉపాసనకు ఉపయోగపడుతుంది తప్ప ఉపనిషత్ తత్వానికి అనుకూలం కాదు కాబట్టి ఇక్కడ మాండూక్యము బ్రహ్మను ఆత్మరూపంగా ప్రతిపాదన చేస్తుంది పాండుక్యంలో ఉండే ప్రథమ భాగము ఆగమ ప్రకరణము అంటే కేవల శ్రుతి అంటే మనకి తత్వాన్ని తెలుసుకోటానికి మొట్టమొదట ఆ తత్వాన్ని బోధించే వేదవాక్యాలనే ప్రమాణంగా తీసుకుంటాం వేదంలో ఇలా చెప్పారు ఉపనిషత్తుల్లో ఇలా చెప్పారు కాబట్టి ఇది సత్యము అని స్వీకరిస్తాం శ్రద్ధని బట్టి వస్తుంది అలాగే అది ఆగమ ప్రకరణము మొట్టమొదట ఉన్న ప్రకరణం అది శృతి అదైన తర్వాత రెండో ప్రకరణం వైత్య ప్రకరణం ఇది యుక్తి ప్రకరణ ఇక్కడ వేదంలో ఇలా చెప్పారు కాబట్టి జాగ్రత్త అవస్థ స్వప్నం వంటిది అని అలా ఉండదు జాగ్రత్త అవస్థని స్వప్నావస్థతో పోల్చి సరిచూసుకుని దానికి తేడాలు ఏమైనా ఉన్నాయా లేకపోతే సామ్యం ఉన్నదా అదంతా కూడా జాగ్రత్తగా పరిశీలన చేసుకుని పరిశీలనానంతరము సర్వ సామ్యాన్ని స్వీకరిస్తాం స్వప్నం ఎలాగైతే హుళక్కియో అంటే కళ్ళయో కళ ఎలా అయితే కళ్ళయో జాగ్రత్త కూడా కళ్ళయ్యే అని తెలుసుకోవాలి అదేమిటండి జాగ్రత్తను పట్టుకుని కళ్ళు అంటారు ఏమిటంటే చూడండి వ్యవహారంలో మనం వ్యవహారంలోకి వెళ్ళామనుకోండి వ్యవహారంలోకి వెళ్ళినట్లయితే వాళ్ళు ఏమని చెప్తారు ఈ జాగ్రత్త సత్యమని చెప్తారు వ్యవహారం ఇప్పుడు మీరు మార్కెట్కి వెళ్ళి ఏదైనా షాప్కి వెళ్ళినట్లయితే ధనము సత్యము వస్తువులు సత్యము ఈ వ్యవహారం ఇచ్చిపుచ్చుకునే క్రయ విక్రయ వ్యవహారమంతా సత్యంగా స్వీకరిస్తారు అది మిథ్యనే వాళ్ళు స్వీకరించరు మనం అక్కడికి వెళ్తే వాళ్ళు ఏమని చెప్తారు ఇదంతా సత్యమన్నట్టుగానే ఉంటుంది అక్కడ వ్యవహారం కానీ వాళ్ళు ఇక్కడికి వస్తే అదంతా సత్యమైన ఎలా స్వీకరిస్తాం ఉపనిషత్తులోకి వాళ్ళు రానే వద్దు ఉపనిషత్తులోకి వచ్చిన తర్వాత వ్యవహారాన్ని సత్యమైన ఎలా అంగీకరిస్తారు గాఢశీలత లేకపోవడం చేత వస్తాయి ఇటువంటి దోషాలన్నీ కూడా ఒకసారి ఉపనిషత్తులోకి ప్రవేశించిన తర్వాత ఆ వైతత్ ప్రకరణలోకి ప్రవేశించిన తర్వాత జాగ్రదవస్థ స్వప్నమే స్వప్న సదృశము సర్వసామ్యాన్ని స్వీకరించి అక్కడ మనం వ్యవస్థ చేసుకుంటాం అదే రెండవ ప్రకరణం యొక్క స్వరూపం ఇంకా మూడో ప్రకరణంలో ఇది అద్వైత ప్రకరణం శృతిలో చెప్పినటువంటి ఏ అభేదము కలదో ఆ అభేదాన్ని బోధించే ప్రకరణం ఇప్పుడు రెండవ ప్రకరణం యొక్క లక్షణం ఏమిటంటే జాగ్రత్త అవస్థ వ్యక్తిని ఒక జీవునిగా అల్పునిగా ఈశ్వరుని కంటే భిన్నునిగా నిలబెడుతుంది జాగ్రత్త అవస్థ యొక్క లక్షణం అది జాగ్రత్త అవస్థలో మనకు అను అటువంటి అనుభవం కలుగుతుంది మీకు నిద్రావస్థలో నేను జీవుణ్ణి ఈశ్వరుని కంటే భిన్నంగా ఉన్నాను అనే అనుభవం నిద్రావస్థలో ఉండదు అది జాగ్రత్త మాత్రమే ఉంటుంది ఆ జాగ్రత్త అనుభవం సత్యమా కాదా అని నిరూపించి అని విశ్లేషించి అది అసత్యము అని తేల్చి పారేసి ఎలాగైతే స్వప్నావస్థ కల్లాయో జాగ్రత్త అవస్థలో ఉండేటువంటి అనుభవం కూడా అసత్యము అని నిరూపించి ఈ జీవభావాన్ని భేదభావాన్ని త్రులసిచ్చుతాం అది యుక్తి చేత ఎప్పుడైతే మీరు వైతథ్యాన్ని అంటే జాగ్రత్త అవస్థ యొక్క వైతధ్యాన్ని అంటే వైతధ్యము అసత్యత్వము అంటే భేదము యొక్క వైతధ్యాన్ని ఎప్పుడైతే నిర్ధారించుకున్నారో ఇంక ఇప్పుడు మిగిలింది ఏమిటంటే అద్వైతమే మిగులుతుంది జీవేశ్వరుల యొక్క అభేదమే మిగులుతుంది ఆ భేదాన్ని ప్రతిపాదించేటువంటి ప్రకరణము అద్వైత ప్రకరణము ఇప్పుడు దీన్ని ఇంకో రకంగా చూడవచ్చు ఆగమ ప్రకరణలో ప్రతిజ్ఞ చేశారు ఏమైనా ప్రతిజ్ఞ చేశారంటే ప్రతిజ్ఞ అంటే ఈ శాస్త్రంలో బోధింపబడే సత్యాలను సూక్ష్మంగా సూత్రరూపంగా ఒకటి రెండు మూడు అలాగే ముందే ప్రజెంట్ చేస్తారు దాన్ని ప్రతిజ్ఞ అంటారు ఆ ఆగమ ప్రకరణంలో చేసిన ప్రతిజ్ఞ ఏమిటంటే ద్వైతము మిథ్యా అద్వైతము సత్యము అని ప్రతిజ్ఞ ఈ ప్రతిజ్ఞని శృతి మంత్రములను ఆశ్రయించుకుని ఈ ప్రతిజ్ఞని మన ముందు పెట్టడం అయినది ద్వైతము అంటే భేదము మిథ్యా అనుభవానికి వస్తున్నా సత్యం కాదు అద్వైతం మాత్రమే సత్యము ఇది ప్రతిజ్ఞ ఇప్పుడు ఈ ప్రతిజ్ఞలో రెండు అంశాలున్నాయి మొదటి అంశము ద్వైతమిథ్యాత్మము రెండో అంశము అద్వైత సత్యత్వం దీంట్లో ఏది ముందు అంటే ద్వైత మిథ్యాత్వమే ముందు ఎందుకంటే మనిషి జీవితంలో చాలా బలంగా ఉన్నది భేదానుభవము ఈ భేదానుభవాన్ని తిరస్కరిస్తే కానీ అభేదజ్ఞానం కలగదు సర్పజ్ఞా సర్పజ్ఞానం ఉన్నంతసేపు రజ్జుజ్ఞానం కలగదు సర్పభ్రాంతి ఉన్న జ్ఞానం కాదు సర్పభ్రాంతి ఉన్నంతసేపు రజ్జుజ్ఞానం కలగదు రజ్జుజ్ఞానం కలగడానికి షరతు అంటే ప్రీ కండిషన్ ఏమిటంటే సర్పము భ్రాంతి అని వీడు తెలుసుకోవాలి అది అది ప్రీ కండిషన్ సర్పము భ్రాంతి అని తెలియనంత వరకు వీడికి రజ్జు జ్ఞానము కలిగే ప్రసక్తి ఉండదు కాబట్టి ద్వైత మిథ్యాత్వము మొదట అద్వైత సత్యత్వము తరువాత ఈ రెండు కలిపి ఆగమాన్ని ఆగమము అంటే శృతి ఆశ్రయంగా చేసుకుని ప్రథమ ప్రకరణలో ప్రతిజ్ఞ చేశారు ద్వైత్య ప్రకరణంలో ద్వైతమిథ్యాత్వాన్ని నిరూపించడం అయినది ఇప్పుడు అద్వైత ప్రకరణంలో అద్వైత సత్యత్వాన్ని నిరూపిస్తారు అక్కడితో ఆ ప్రతిజ్ఞలో రెండు అంశాలు కూడా కవర్ అయిపోతాయి తర్వాత ఇప్పుడు ఓకే ఇప్పుడు చూద్దాం ఉపాసనాశ్రితో ధర్మ జాతే బ్రహ్మని వర్తతే రాగుత్పత్తే రజం సర్వం తే నా సౌ కృపణస్మృత అని ఈ శ్లోకం చాలా చాలా గంభీరమైన శ్లోకం తర్వాత ఈ శ్లోకము దీంట్లో వచ్చేటువంటి వ్యవస్థ నిరూపణము అంతా కూడా చాలా ఉన్నతమైన స్థాయిలో ఉంటుంది ఉన్నత స్థాయి అంటే మనము భేద దృష్టికి అలవాటు పడి ఉంటాం లోక వ్యవహారంలో మీకు ఈశ్వరీయ వ్యవహారం ఒకటి ఉంది ఈశ్వరుడు పూజ తర్వాత కొంత ఆధ్యాత్మికత ఇవన్నీ ఉంది కదా స్పిరిచువల్ సొసైటీ రిలీజియస్ సొసైటీ ఆ వ్యవహారంలోకి వచ్చినా కూడా మనకి భేద దృష్ట అక్కడ కూడా చాలా బలంగా మన మన ప్రవృత్తిని శాసిస్తూ ఉంటుంది మనం భేద దృష్టిపూర్వకంగా జీవిస్తూ ఉంటాం ఆ సందర్భంలో ఈ శ్లోకం తీసుకొచ్చి పెట్టుకుంటే ఇది ఇందాక చెప్పిన దృష్టాంతమే పచ్చి వెలక్కాయ్ కంఠంలో పచ్చి వెలక్కాయని ఓ సామెతో ఉంటుంది అంటే ఆ వెలగ గుజ్జులా ఉంటుంది దాంతో మీరు కనుక చట్నీ ఏదో చేస్తారు అది తిన్నప్పుడు అది తగినంత మెచ్యూర్ కాకపోతే తగినంత ముగ్గకపోతే పండు కాకపోతే పచ్చితనం ఉన్నట్లయితే అది కంఠానికి పట్టేస్తుంది అది మింగలేరు కక్కలేరు అలా కంఠంలో పడతాయి అది అందులో వచ్చి ఉంటుంది ఆ సామెత ఈ శ్లోకం అలాంటిది ఇక్కడి నుంచి మొదలుపెట్టి ఈ శ్లోకం ప్రారంభమే జాతే బ్రహ్మణి వర్తతే అని అక్కడి నుంచే కొంత ఇబ్బందికరమైన ప్రతిపాదనలు ప్రారంభం కాబట్టి ముందే మనం వచ్చేసా ఉపనిషత్తులో దేవుడు అంటే మీకు బయట గూట్లో దేవుణ్ణి కూర్చోబెట్టి ఆ దీపం వెలిగించి అగరబత్తి పెట్టి ఏదో చేసామని సంతోషపడే అలా ఉండదు ఉపనిషత్తులో ఆ పరిస్థితి వేరు అలా మీరు చేయండి నేనేం కాదన్నా అది అది అది ప్రిలిమినరీ అది ఇక్కడికి వచ్చేపటికి దేవుడు అంటే హృదయంలో ఆత్మరూపంగా ఉంటాడు దేవుడు కాబట్టి ఇక్కడ చేసే ప్రతిపాదనలు గౌడపదాచార్యులు లాంటి వాళ్ళు చేసే ప్రతిపాదనలు చాలా రివల్యూషనరీగా ఉంటాయి విప్లవాత్మకమైన ప్రతిపాదనలు చేస్తారు దాన్ని అది దాని యొక్క స్వరూపం దాని స్వభావం వంటిది సో అదంతా మనం చూద్దాము అయితే దాంట్లోకి వెళ్ళి ముందు భాష్యకారుల యొక్క ఉపోద్ఘాతాన్ని కూడా ఒకసారి చూడాల్సి ఉంటుంది అందాము ఓంకార నిర్ణయ ఉక్త ప్రపంచోపశ ఇది ప్రథమ ప్రకరణంలో ఓంకారస్వరూపాన్ని చెప్పారు అసలు ఇక్కడ ఈ అద్వైత ప్రకరణం యొక్క ఆరంభానికి ఉన్న హేతు ఏమిటంటే ఏ సత్యాన్ని శృతి ఆధారంగా చెప్పారో ప్రథమ ప్రకరణంలో ఆ సత్యాన్ని రెండు భాగాలు చేసుకుని అంటే ఆ సత్యంలో రెండు అంశాలున్నాయి ద్వైత మధ్యాత్వము అద్వైత సత్యత్వము అని రెండు అంశాలున్నాయి ఈ రెండు అంశాలని శృతి ఆలంబనంగా చేసుకుని ప్రథమ ప్రకరణంలో చెప్పడం అయిపోయింది ఇప్పుడు రెండవ ప్రకరణంలో ద్వైతమిథ్యాత్వాన్ని యుక్తి ప్రధానంగా చెప్పారు యుక్తి మీకు శృతి యొక్క అథారిటీ కావాలంటే ప్రథమ ప్రకరణానికి వెళ్ళిపోవాలి యుక్తి కావాలంటే ద్వైతమిథ్యాత్వానికి ద్వితీయ ప్రకరణంలో చెప్పారు ఇప్పుడు అద్వైత సత్యత్వానికి కూడా యుక్తి చెప్పాలి కదా ద్వైత మిథ్యాత్వానికి యుక్తి చెప్పినప్పుడు అద్వైత సత్యత్వానికి కూడా చెప్తే మొత్తం అంతా కూడా శృతి యుక్తి కంప్లీట్ అవుతుంది ఆ యుక్తితోటి అద్వైత సత్యత్వాన్ని ప్రతిపాదన చేయడం కోసం ఇక్కడ ఈ ప్రకరణం ప్రారంభమవుతోంది ప్రారంభంలోనే ఆదిలోనే ఉపాస్య ఉపాసక భేద దృష్టిని తిరస్కరిస్తారు ఆదిలోనే మీరు ఒక దేవతను ఉపాసన చేస్తున్నారు ఆ దేవతకు ఉపాస్యము అని పేరు మీరు ఉపాసకులు ఈ భేదము ఈ భేద దృష్టితోటి కదా ఉపాసన జరిగేది ఈ భేదదృష్టిని నిరాకరించడంతో ఆరంభమవుతుంది ఈ శ్లోకం అందుకోసం ఈ శ్లోకం వచ్చింది సో అని ఇక్కడ ఆనందగిరి టీకాకారులు ఆయన చక్కగా దాన్ని నిరూపించారు సో ఎనీవే భాష్యకారులు ఏమంటున్నారంటే ఓంకార నిర్ణయ ఉక్త ఓంకారం యొక్క స్వరూపాన్ని బోధించటమైనది అసలు ఉపాస్య ఉపాసక భేదాన్ని ఎందుకు నిరాకరించాల్సిన అవసరమే వచ్చింది అనేది దాని మీద టీకాకారులు వస్తున్నారు ఈ ఉపాసకులు ఉన్నారే వీళ్ళు ఏం చేస్తారంటే ఉపాస్య ఉపాసక భేదమే సత్యము అన్నట్టుగా చెప్తారు ఉపాసకులు ఏమని చెప్పాలి ఈ మంత్రాన్ని మీరు ఉపాసన చేయండి మీ అంతఃకరణము శుద్ధమవుతుంది ఆ తర్వాత ఈశ్వరుణ్ణి మీరు ఆత్మరూపంగా తెలుసుకోగలుగుతారు అని చెప్తారా అలా చెప్పరు అలా చెప్పరు అలా చెప్పకుండగా ఇదిగో ఈ దేవత నువ్వేమో భక్తులు ఆ దేవతను ఉపాసన చేయి అనే చెప్తారు భేదాన్నే చెప్తారు పోనీ భేదాన్ని చెప్పి అలా ఉదిరి చేయచ్చా ఆ భేదాన్ని చెప్పకుండగా భేదాన్ని మాత్రమే చెప్పేసి అది ఉపాసనకు అవసరం కనుక అక్కడితో ఆపచ్చా అలా కూడా ఆపరు ఇంకా లోతుల్లోకి వెళ్ళిపోయి ఈ కోరిక తీరడానికి ఈ దేవతను ఉపాసించే ఆ కోరిక తీరడానికి ఆ దేవత ఉపాసించేయి నీకు ఈ భయం వచ్చిందంటే ఆ దేవతని భయాన్ని తొలగిస్తుంది ఉపాసన చేయి అని ఈ విధంగా కామనలని భయాలని ఉపాసనకి ముడిపెట్టేసి కామనల వెనుక ఉన్న అజ్ఞానాన్ని భయాల వెనుక ఉన్న అజ్ఞానాన్ని పరిశీలించే అవకాశమే లేకుండా బోధించేసి ఆ ఉపాసనని భేదమే దానికి ఆలంబనము అన్నంత బలంగా దాన్ని బోధించేస్తూ ఉంటారు లోకంలో కాబట్టి ఎక్కడో ఎవడో ఒక పిచ్చివాడు ముందుకొచ్చి రే నువ్వు చేస్తున్న భేదం అంతా కూడా సరికాదమ్మా అది ఊరికే ప్రిలిమినరీ అది ఆరంభావస్థలో అలాంటి భేదం ఉన్నా అదే సర్వస్వమునుకు నువ్వు ప్రొసీడ్ కావడానికి వీల్లేదయా ఈ ఈ తత్వం ఇట్టిది అని చెప్పే సందర్భం ఉండాలంటారా అక్కర్లేదంటారా ఉండాలి ఆ సందర్భమే ఇది ప్రారంభంలోనే పేచీ ప్రారంభం ఆరంభంలోనే భేద దృష్టి యొక్క అపవాదంతో నిరాకరించటంతో ప్రారంభం సో ఓంకార నిర్ణయ ఉక్త ఓంకారము యొక్క స్వరూపాన్ని భాష్యత అక్కడ ప్రథమాధ్యాయంలో చెప్పి ఉన్నారు ఓంకారము యొక్క స్వరూపం అంటే ఏమిటా స్వరూపము ప్రపంచోపశమ ఇప్పుడు ఇది అప్పుడు చాలా విస్తారంగా చెప్పాను ప్రపంచోపశమ అన్నది ఆ మంత్రంలో ఉండే పదం ఇప్పుడు మీరు ఆలోచించండి మీ మనస్సులోంచి మనస్సులోకి తర్వాత వద్దాం పంచ యొక్క విస్తారమే ప్రపంచం పంచపంచ పంచపంచ పంచ దాని పేరే ప్రపంచం ప్రా అంటే ఎక్కువ ఇప్పుడు పంచభూతములు అంటే పృథివ్యాప్తేజవాయు ఆకాశములు పంచ తన్మాత్రలు అంటే శబ్దస్పర్శ రూపరసంధములు పంచప్రాణములు ప్రాణాపాన వ్యానోదాన సమానములు తర్వాత పంచ కర్మేంద్రియములు పంచ జ్ఞానేంద్రియములు మొత్తం పంచ ఇవన్నీ కలిపితే మనిషి అవుతుంది తర్వాత దీంట్లో మీరు గమనించాల్సింది ఏంటంటే మనిషి వేరుగాను జగత్తు వేరుగాను ఉన్నాయి అని అనిపిస్తుంది కానీ ఇప్పుడు ఇప్పుడు ఇద్దరు మనుషులు ఉన్నారనుకోండి సపోజ్ ద్రూ డిఫరెంట్ పీపుల్ ఇండిపెండెంట్ పీపుల్ వీళ్ళిద్దరిలో ఒకళ్ళు లేకున్నా రెండో వాళ్ళు ఉండొచ్చు ఆ రెండో వాడు లేకుండగా ఈయన ఉండొచ్చు ఏమన్నాయి లేదా ఇద్దరు కలిసి ఉండొచ్చు ఇద్దరు పక్క ఉండొచ్చు ఒకళ్ళు లేకున్నా రెండో వాడు ఉండొచ్చు రెండో వాడు లేకున్నా మొదటి వాడు ఉండొచ్చు కానీ భార్య భర్త అలా ఉండగలుగుతారా భర్త లేకుండగా భార్య అనే మనిషి ఆ భార్య అనే తత్వం ఉంటుందా అసలు ఉండదు భార్య లేని భర్త ఉంటుందా ఉండదు భర్త ఉన్నప్పుడే ఈ మనిషి భార్య ఈ మనిషి భార్యగా ఉన్నప్పుడే వాడు భర్త భర్త భార్య తండ్రి కొడుకు ఉంటే ఇద్దరు ఉంటారు లేకపోతే ఇద్దరు ఉండరు తండ్రి ఒక్కడే ఉన్నాడండి కొడుకు లేడండి తండ్రే ఉన్నాడని అలాగంటి సందర్భం ఉంటుందా ఉండదు ఆయనకి పిల్లలు లేరు ఆయన తండ్రి కానీ పిల్లలు లేరు అంటే అలా కుదురుతుంది అది అలాంటి సందర్భం ఉండదు తండ్రి కొడుకు రిలిటివ్ అది ఇది ఉంటే అది ఉంటుంది అది ఉంటే ఇది ఉంటుంది రెండు ఉంటాయి అంతే లేకపోతే రెండూ పోతాయి అంతేగాని ఒకటి అట్టి పెట్టి రెండోది తీసేయటానికి వీరు లేరు అలాగే మనిషి జగత్తు వ్యష్టి సమష్టి అంటారు వ్యష్టి సమష్టి వ్యష్టి ఉండి సమష్టి లేకుండా కుదురుతుందండి సమష్టి ఉంది కానీ ఎష్టి లేదన్నది కుదురుతుందా కుదురు ఉంటే రెండు ఉంటాయి ఎష్టి సమష్టి ఇప్పుడు యష్టిలో ఏ ప్రపంచముందో సమష్టిలో కూడా అదే ప్రపంచం ఉంది అంచేతనే వ్యష్టిని సమష్టిని కలిపి ప్రపంచము అని పేరు ఇక్కడ పంచభూతాలు అక్కడ పంచభూతాలు ఇక్కడ పంచతన్మాత్రలు పంచేంద్రియాలు అక్కడ పంచతన్మాత్రలు ఇక్కడ శబ్దానికి చెవి అని పేరు బయట ఉండే శబ్దానికి శబ్దం అని పేరు ఇక్కడ గంధానికి గంధ తన్మాత్రకి ముక్కని పేరు బయట నుండే గంధ తన్మాత్రకి గంధం అని పేరు అవడానికి తన్మాత్ర అదే కానీ ఇక్కడ ఉన్నప్పుడు దానికేమో ఇంద్రియ నామధేయము అదే ఇంద్రియము అదే విషయమును ఇప్పుడు గంధం ఉందండి గంధాన్ని గ్రహించే నాసిక ఎక్కడి నుంచి వచ్చింది గంధ తన్మాత్ర నుంచి వచ్చింది బయట నుండే గంధం ఎక్కడి నుంచి వచ్చింది అది గంధ తన్వాత్ర నుంచే వచ్చింది గుణాగుణేశు వర్తంతే శ్రీకృష్ణుడు అదే అంటాడు గుణాగుణేశు వర్తంతే గంధతన్మాత్ర యొక్క కార్యమైన ముక్కు గంధతన్మాత్ర యొక్క కార్యమైన స్థూల గంధాన్ని ఆఘ్రాణిస్తూ ఉంటుంది ఆత్మకి సంబంధం ఏం లేదు దీంతో గుణాగుణేశు వర్తంతే గుణ గుణేశు వర్తంతే వాళ్ళు అవి అవి చూసుకుంటూ ఉంటాయి ఆత్మకి సంబంధం ఏమి లేదు కాబట్టి ఇది ప్రపంచము అంటే సమష్టి వ్యష్టి సమష్టి పంచపంచ పంచపంచ వ్యష్టి పంచపంచ పంచ పంచ పంచానాం విస్తార ఇప్పుడు ప్రపంచోపశమ మిమ్మల్ని మెడిటేషన్లో కూర్చోమని మీ మిమ్మల్ని మీరు కూర్చుని మెడిటేషన్ చేస్తూ ఐదు లేకుండా మీరు ఉండాలి ఐదు లేకుండా ఉండాలి మెడిటేషన్లో అది ఐదు లేకుండా ఉండాలంటే ఏమి లేకుండా ఉండాలి శబ్దస్పర్శ రూపరస గంధాలు లేకుండా ఉండాలి దాని పేరే ప్రపంచోపశమ ఏమండే మీరు మెడిటేషన్ చేద్దాం కొద్దిసేపు నిటారుగా కూర్చోండి నెటారుగా కూర్చోవడం వల్ల మనస్సు ఏకాగ్రమవుతుంది మనస్సులో ఉండే చాంచల్యం తగ్గి ఏకాగ్రత వస్తుంది అందుకోసం నెటారుగా కూర్చోవడం ఫోకస్ అంటారే అది వస్తుంది కళ్ళు మూసుకుని కళ్ళు అలవోకగా మూసుకోవాలి గట్టిగా నొక్కి పెట్టకుండగా లైట్గా కళ్ళు మూసి ఇప్పుడు నేను అహమస్మి అయాం అహమస్మి ఇప్పుడు మనస్సు నుండి శబ్ద రూప రస స్పర్శ గంధ ఈ ఐదు లేకుండా చేసేయండి నా మనస్సులో శబ్దాలు లేవు రూపాలు లేవు రస లేదు ఈ శబ్ద రూప ముఖ్యం వాటిని చేయటమే మీరు మనస్సు పెట్టి చేయాల్సి ఉంటుంది రస తేలిక రసమేమీ లేదు स्पर्श ले गंधम लेवेमी ले, ले ने उ నేను ఉన్నాను అనే సంకల్పం కాదు నేను ఉన్నాను అనే అనుభవం నేను యొక్క అనుభవం నేను అనే పదము నేను ఉన్నాను అనే వాక్యము కాదు శుద్ధమైన నేను అనే అనుభవం ఆ అనుభవంలో ఉండాలి భాషతో పదాలతో వాక్యాలతో సంబంధం లేని అనుభవరూపమైన నేను మళ్ళీ అంటాను భాషతో పదాలతో వాక్యాలతో సంబంధం లేకుండా కేవల అనుభవ రూపమైన నేను ద ఫీలింగ్ ఆఫ్ అయామ్ నాట్ ద థాట్ ఐఆమ్ ఈ శుద్ధమైన నేనుగా నిలిచి ఉన్నప్పుడు నేను సుఖినా లేక దుఃఖిన లేక రెండూ కాదా రెండూ కూడా కాదు శబ్దాలకే అతీతంగా నేను అనే అనుభవంలో ఉండగా నేను పురుషుడున స్త్రీనా లేక రెండూ కాదా రెండూ కాదు నేను అనే అనుభవంలో ఉండగా నేను తండ్రిన కొడుకునా రెండూనా లేక రెండూ కాదా ఏది కాదు నేను అనే అనుభవం ఇది గతమా భవిష్యత్ లేక రెండూ కాదా రెండూ కాదు నెల్లగా కన్నులను తెరవాలి దీన్ని ప్రపంచోపశమ అంటారు ఇప్పుడు చూడండి ఏదైతే ప్రపంచం అనుకుంటున్నారో అది మీ స్వరూపంలో లేదు भी स्वरूपाने विचिपे मनस्स प्रवेश मनस्स अनगाकलपाल शब्द रूप रस गंध स्पर्श शब्द भाष पदू वाक्या मनस्स मनस्से अन्नी भेदाल अभी प्रपंच मनस्से प्रपंचम्स ओ प्रपंचम ఆ ప్రపంచంలో పడి మనం చాలా మనస్సు అనే ప్రపంచంలో పడి చాలా గిలగలు ఆడుతూ ఉంటాం ఒక ఒక ఉపమానం పెద్దలు చెప్తారు కుడితిలో పడ్డా ఎలా అని చెప్తారు అలా చెప్తారు సో ఈ ఈ సంసారమంతా కూడా ప్రపంచమంతా కూడా మనస్సులోనే ఉంటుంది మనస్సు అలాగా అలా తిరిగిస్తూ ఉంటుంది అలా తిరిగిస్తూ ఉంటే ఆ మనస్సుతోటి మనం మమేకమైపోయి దాంతో తాదాత్మ్యాన్ని చెంది ఆ మనస్సులో ఉండే భేదాలని మనస్సు యొక్క మూమెంట్ని బట్టి పురుషుడిని స్త్రీని భర్తని భార్యని సుఖిని దుఃఖిని నిన్న రేపు సుఖము దుఃఖము కంఫర్ట్ డిస్కంఫర్ట్ ఈ విధంగా ఈ భేదాలన్నింటినీ పెట్టుకుని తర్వాత నేను ఇంకోటి అనలేదు ఇంకా ప్రారంభం కాలేదు కాబట్టి ఆ నేను యొక్క యథార్థ స్వరూపంలో నేను ఉపాసకుడను అనేది కూడా ఉండదు అది ప్రపంచోపశమ అర్థమైందండి ప్రపంచోపశమ ఇప్పుడు ఈ ప్రపంచోపశమ ఎక్కడుందండి ఎక్కడుంది మీ బయట ఉందా మీ లోపలుందా మీలోనే ఉంది ఈ ప్రపంచోపశమము దాన్ని చేరుకోవడానికి ఓంకారం ఆలంబనం మీరు ఓమ్మని ఆ దీర్ఘంగా ఓంకారాన్ని ఉచ్చరించి ఆ సైలెన్స్ ఆ నిశ్శబ్దంలో ప్రవేశించినట్లయితే అదే ప్రపంచోపశమం నేను ఓం అని అనలేదు నేను అని మొదలుపెట్టి మిమ్మల్ని దాంట్లో ప్రవేశించే ప్రయత్నం చేశాను సో అదే ప్రపంచోపశమం ఈ ప్రపంచోపశమే అంటే సకల భేదములకు అతీతమైన ఆ స్వయం ప్రకాశ సత్త నేను అంటే అది తనంత తానుగా ప్రకాశించే ఉనికి దాంట్లో ఏ భేదాలు లేవు అది ఏ పరమాత్మ అయితే దీంట్లో మీకు ఒక ఇబ్బంది నేను చాలాసార్లు చెప్తూ ఉంటాను మీకు ఈ రాబోయే కాలంలో కూడా ఈ ప్రకరణలో చెప్తూ ఉంటాను మీకు అదే పరమాత్మ అన్నదానికి ఆటంకం ఏమిటొస్తుందో చెప్పమంటారా మీ మనస్సే ఆటంకం పెడుతుంది మీ మనస్సే ఉంటుంది ఆది పరమాత్మ ఎలా అవుతుందండి అని మీ మనస్సే అడ్డుకుంటుంది ఇది ఎలాగంటే ఒకడు వజ్రం కోసం వెతుకుతున్నాడు వెతుకుతుంటే ఆ పక్కనే పోయేవాడు ఎవట్రా వెతుకుతున్నావు అంటే వజ్రం కోసం ఎల్లరా వజ్రం నా కాలు కింద పడింది ఇదిగో తీసుకొని తీసి చేతిలో పెడితే అబ్బాయి ఇది ఏదో రాతి ఉంటుందని ఇది వజ్రం కాదని తప్ప ఇంత తేలిగ్గా ఇంత సమీపంలో ఉన్నది తనకు వెతుకుతున్న వజ్రమే అని కాబట్టి నాకంటే బాహ్యమునందు దైవం ఉంది అనే భావన నేనే దైవం అనేది దేవుడు కోపం వస్తుందేమో అనే భయము ఈ ఈ రకంగా ఇటువంటి అత్యంత సూక్ష్మములైన భావజాలం ఏదైతే ఉందో అల్టిమేట్గా అదే మీకు ఆటంకం ఉంటుంది బయటపడాల్సి ఉంటుంది అంచేతనే కొంత ధ్యానం అది కూడా గట్టిగా చేయాల్సిన అవసరం ఉంటుంది సో ఇంకా ప్రపంచోపశమ శివ అదే శివుడు అంటే మీరు ఆ సచిద్ూపంగా నిలిచి ఉంటారు అదే శివుడు అంటే చిదానందరూప శివోహం శివోహం శివోహం అని అనగలగాలి ఓ నమ శివాయ మొదటి మెట్టు అల్టిమేట్ మెట్టు కాదు అసలు ఓన్నమ శివాయ మెట్టే కాదని వాళ్ళు కొంతమంది ఉంటారు అది అది తీసి పెట్టండి సో ఓన్నమ శివాయ అన్నది మొదటి మెట్టు శివోహం అన్నది ఆఖరి మెట్టు సో ఓన్నమ శివాయలో ఉపాస్య ఉపాసక భేదం ఉన్నది అంచేతనే నమస్కారం వచ్చింది ఉపాస్యానికి చతుర్థి విభక్తి వచ్చింది అన్నీ వచ్చాయి అక్కడ సో వేరాజ్ శివోహంలో మీకు భేదం లేదు ప్రథమావిభక్తితోటి ఆఖరు అన్నీ ప్రథమావిభక్తిలోనే ఉంటాయి చతుర్థ విభక్తి ఒళ్ళదిగ్గా సో వెర్బు ఉండదు నమ అనే కూడా నమహ అంటే క్రియాపదం కదా అది కూడా ఉండదు శివోహం అక్కడ డూయింగ్ ఏమి ఉండదు ఓన్ అంటే డూయింగ్ నేను నమస్కారం చేస్తున్నాను ఆ శివోహంలో నో డూయింగ్ ఓన్లీ బీయింగ్ సద్రూపంగా ఉండడమే కానీ క్రియా సంబంధం లేదు అక్కడ కాబట్టి శివోహం అశివ తర్వాత శివ అంటే మంగళస్వరూప మీరు మనస్సు యొక్క చలనంతో మమేకమయ్యి మనస్సు క్రోధంతో ఉన్నప్పుడు మీరు క్రోధంగా ఉండటం మనస్సు దుఃఖంతో ఉన్నప్పుడు దుఃఖంతో ఉండటం మనస్సు భేదాన్ని చూపిస్తే ఆ భేదమే సత్యం అనుకోవడం ఇంత అమంగళం ఇదే కానీ మరొకట్లేదు అదే అమంగళం అదే మిథ్య అదే అసత్యం అనిత్యం అదే అమంగళం యథా అమంగళం అంటే ఏదో శ్మశానం అమంగళం అని లేకపోతే తెల్ల వస్త్రం అమంగళం అని ఇలాగేదో ప్రజలు అనుకుంటారు తప్ప దాంట్లో ఏమీ సత్యం లేదు ఒక్క మాటలో చెప్పాలంటే అనేకములైన అంధవిశ్వాసాలలో ఉంటారు జనం వాటినే ప్రచారం చేసుకుంటూ ఒక చేస్తారు వాటిని ప్రచారం చేయటం తేలిక వాటిని ప్రచారం చేస్తే మీకు బోల్డ్ అంత ఫాలోయింగ్ ఉంటుంది ఎక్కడికి వెళ్తే అక్కడ మీకు బ్రహ్మరథం పడతారు వాటిని ప్రచారం చేయకుండా కేవలము ఆత్మతత్వాన్ని మీరు నమ్ముకుని ఉన్నట్లయితే మీకు మంచినీళ్ళు కావాల్సి వస్తే ఉండవు కొన్ని మంచి నీళ్ళు ఇవ్వండి అలా మాట్లాడకుండా ఉండిపోయారు దయచేసి కొన్ని మంచి అడగాల్సి ఉంటుంది అయితే మంచినీళ్ళు కూడా ఇవ్వరు వాడి దాన్ని వాడిపోతాను లేకుంటాను మీరు ఇప్పుడు మీకు ఒక్క సంగతి చెప్తాను నేనున్నాను అనుకోండి నేను నాకున్న ఇబ్బందులు ఏమైనా కొన్ని ఉంటే దాన్ని అధిగమించాలంటే నేను ఒక్క మంచి ఏదైనా సరిపడుతుంది ముహూర్తం పెట్టడము లేకపోతే జాతకం చూడ్డము ఇది తెలిస్తే చాలు కొంత మాతకారితనము గడుసుతనము ఉంటే మీకు ముహూర్తం అక్కర్లేదు జాతకం అక్కర్లేదు మీ స్పెల్లింగ్ మీ పేరు స్పెల్లింగ్ మీరు చెప్పండి నాకు దాంట్లో ఉన్న దోషాన్ని తీసేసి కరెక్ట్ స్పెల్లింగ్ మీకు చెప్తాను తద్వారా మీకు అన్ని సుఖాలు అయిపోతాయని ఈ రకమైన కబుర్లు చెప్పేసేసి లోకం అంతా ప్రఖ్యాతి సంపాదించచ్చు బొమ్మలో ఒక ఆయన ఉన్నారు స్పెల్లింగ్లు మారుస్తారా ఆ స్పెల్లింగ్లో ఎప్పుడో ఐ ఉందనుకోండి మీకు ఒక ఐ ఉండడం చేత మీరు నా పేరులో స్వామి అని ఒకటే అయ్యి ఉంటుంది ఆ ఒక్క ఐ ఉండడం చేతనే మీకు ఏమీ కలిసి రావట్లేదు రెండు ఐలు ఉంటే బాగా కలిసి వస్తుంది అది పెడతాడు లేకపోతే ఎస్డబ్ల్యూని నేను రాస్తే ఎస్వి అని పెట్టుకుంటే మీకు కలిసి వస్తుందని విని డబ్ల్యూని వి చేస్తాడు ఎవడైనా వితో వెళితే వాడి విని డబ్ల్యూ చేస్తాడు ఒక ఏ వెళితే రెండు ఏళ్ళు పెట్టమంటాడు రెండు ఏళ్ళు పెడితే రెండు ఏళ్ల వల్లే కలిసి రాట్లేదు ఒక ఏ పెట్టుకోమంటాడు ఈ రకమైన కబుర్లు చెప్పేసి మీకు అపాయింట్మెంట్ కావాలంటే యూ హెవ్ టు వెయిట్ ఇన్ ముందు థౌజండ్ రూపీస్ డిపాజిట్ చేసేసి క్యూలో వెయిట్ చేయాలి మీకు అప్పుడు అపాయింట్మెంట్ వస్తుంది ఫిఫ్టీన్ మినిట్స్లో మీకు కొత్త స్పెల్లింగ్ ఇచ్చేస్తుంది మీరు బయటకు వెళ్ళి అఫిడవిట్ లీగల్ అఫిడవిట్ ఫైల్ చేసుకుని మీ పేరు మీరు మార్పించుకోవచ్చు అంత పని చేస్తే కానీ మళ్ళీ బిజినెస్ కలిసి కాబట్టి ఈ రక తత్వం దగ్గరకు వచ్చేప్పటికీ దానికి ప్రచారం ఉండదు దాన్ని ఎవరికి వాళ్ళ అనుభవానికి తెచ్చుకోవాల్సిందే నేను కొంచెం ఇలా డైగ్రెస్ అవుతూ ఉంటాను కొంత నాన్ లీనియర్ టీచింగ్ అని పేరు నా టీచింగ్ నాన్ లీనియర్ ఇలా గీత గీసినట్టు ఉండదు ఆ ఫైకి ఫైకి సో డైగ్రెషన్స్ ఇవ్వకుండా ఉంటాయి మంచిది కాబట్టి శివ ఆ ఆత్మస్ సద్రూపమైన ఆత్మస్థితి అదే మంగళం ఇప్పుడు ఇప్పుడు ఎలా వస్తుందంటే ఏదైనా దుఃఖం వచ్చిందనుకోండి ఇప్పుడు మీరు బ్యాంకులో పెద్ద బ్యాలెన్స్ ఒకటి పెట్టుకుని ఓ లక్ష రూపాయలు బ్యాలెన్స్ పెట్టుకుని లక్ష పెద్ద ఎమౌంట్ కాదు ఏదో మాట కావలసిన అన్నాను నేను ఓ లక్ష రూపాయల బ్యాలెన్స్ పెట్టుకుని మీరు ఉన్నారు ఉన్నప్పుడు దుఃఖం వచ్చిందనుకోండి దుఃఖం వచ్చినప్పుడు ఈ బాహ్యంలో మనం పెట్టుకున్నటువంటివి ఏవి కూడా మనకు ఉపకారం చేయవు ఆ దుఃఖం వచ్చినప్పుడు ఆ అంత ఉన్నటువంటి ఆత్మనిష్ట కనుక మీరు అలవాటు చేసుకున్నట్లయితే దాన్ని అభ్యాసం చేసి పెట్టుకుంటే అదే సహకరిస్తుంది అంతేకాని ఇప్పుడు మీరు చక్కగా ఆరోగ్య సూత్రాలు పాటిస్తూ శరీరంలో ఇమ్యూనిటీ తర్వాత న్యూట్రిషస్ ఫుడ్ అవి తీసుకుంటే మీకు సమాజంలో ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు మీకు ఆ ఇమ్యూనిటీ మిమ్మల్ని రక్షిస్తుంది తప్ప మీ చుట్టూ మందులు పెట్టుకుని కొత్త కొత్త బిల్డింగ్లు పెట్టుకుని అది రక్షిస్తుంది ఆ లోపల దేహంలో నిల మీరు నిలబెట్టుకున్న ఇమ్యూనిటీ ఉందే అది రక్షిస్తుంది అంతేగాని మీరు ఖరీదైన బా బంగాళాలు పెద్ద పెద్ద ఇన్సూరెన్స్ పాలసీలు అవి రక్షించం ఎపిడెమిక్ వచ్చినప్పుడు ఏదైనా ఒక ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు ఇమ్యూనిటీ రక్షిస్తుంది అదే రకంగా సంసార దుఃఖాలు జరా మృత్యు వ్యాధి ఇటువంటి దోషాలు ఇటువంటి దుఃఖాలు మనల్ని పీడించేటువంటి సందర్భంలో ఆ ఆత్మనిష్ట మాత్రమే మనకి ఊరటను కలిగిస్తుంది అంచేతన అదే శివ అద్వైత నేను దేవుడు దేవుడు నేను అనే భేదము ఆ ఆత్మనిష్టలో ఉండదు ఇదంతా కూడా అద్వైత అదే ఆత్మ అద్వైత ఆత్మ ఇది ప్రతిజ్ఞ అందాము ఇది ప్రతిజ్ఞామాత్రేణ ఉక్త అని వాక్యం వెనక్కాలు ఉంది ప్రతిజ్ఞామాత్రేణ ఉక్త ఇదంతా కూడా ప్రథమ ప్రకరణంలో కేవలము ప్రతిజ్ఞ రూపంగా చెప్పి పెట్టారు ఇది ప్రతిజ్ఞ ప్రతిజ్ఞ అంటే ఈ గ్రంథంలో ఈ ఉపనిషత్తులో ఈ తత్వం బోధింపబడుతుంది పైగా ఇంకా ఏమన్నారు జ్ఞాతే ద్వైతం న విద్యే ఇది చత్ర అక్కడ జ్ఞాతే ఉపదేశాదయం వాద జ్ఞాతే ద్వైతం విద్యతే అక్కడ అనే ఒక శ్లోకం ఒకటి ఉంది వస్తున్నా చాలా మంచి శ్లోకం ఇది కారిక ఒక్కసారి ఆ కారిక గుర్తు చేస్తాను శంకరులు మొత్తం అంతా ఒక్కసారి గుర్తు చేస్తున్నారు ఆయన వికల్పో వినివర్తేత కల్పితో ఇది కచిిత్ ఉపదేశాదయం వాద జ్ఞాత ద్వైతన్న విద్యే కావడాయి ఉపాస్య ఉపాసక ఉపాసన చేయువాడు ఉపాసన చేయబడే దైవము అనే భేదము కల్పితము అన్నారు కదా మీరు ఈ కల్పితమని ఎవరు చెప్తున్నారు ఉపనిషత్తు చెప్తున్నారు ఈ ఉపనిషత్తు చదవాలంటే ఏం చేయాలి ఆచార్యుడి దగ్గరికి వెళ్ళాలి ఆచార్యుడు శిష్యుడు అనే భేదం ఉంటుందా ఉండదా ఉపాస్య ఉపాసక భేదాన్ని మీరు నిరసించి ఈ వచ్చి ఇంకో భేదంలో పడ్డారే ఆచార్య శిష్య అనే భేదం అంటే ఈయన ఏమంటున్నారంటే చూడండి ఆచార్య శిష్య తాత్కాలికంగా ఆ ఉపదేశం అనేది ఘటిల్ల కోసం ఆ ఉపదేశ నిమిత్తంగా ఆ భేదాన్ని చెప్పడం అయింది ఉపదేశాత్ అయం వాద అయం గురు శిష్య గురు శిష్య గురు శిష్య అనే మాట ఏదైతే ఉందో అది భేదమే సత్యమని చెప్పడం కోసం రాలేదది ఉపదేశం అనేది ఉండాలి కదా వీడికి ఆత్మతత్వాన్ని ఉపదేశం చెయ్యాలి అంటే గురు శిష్య సంబంధం లేనిదే కుదరదు అది అందుకోసం ఉపదేశా దయం వాద వాడు ఉపదేశం చేసి వాడు తత్వం తెలుసుకునే వరకే గురువు శిష్యా అనే భేదం ఉంటుంది జ్ఞాతే ద్వైతన్న విద్యతే తత్వం తెలిసిన తర్వాత నువ్వు గురువు నేను శిష్యుణ్ణి అలా ఉండదు ఇంకేతనే అద్వైత వేదాంతంలో కూడా కొంతమంది ఏమన్నారంటే అంతటా అద్వైతం కానీ గురువు దగ్గర అద్వైతం లేదన్నారు అంటే గుహలు అన్నారు ఏమన్నా ఇది సెల్ఫ్ సర్వింగ్ స్టేట్మెంట్ ఇది అది కరెక్ట్ కాదని చెప్పారు గురువు దగ్గర కూడా అద్వైతమే ఈశ్వరుడి దగ్గరే అద్వైతం అంటుంటే ఇంక గురువు దగ్గర అభ్యంతరమే గురువుకే ఉండదు అద్వైతం కాకుండా ద్వైతం పెట్టుకుంటే గురువుకి సమ్మతం కాదు అయితే ఈ ఆర్గనైజేషన్ పీపుల్ they they find it difficult to to reach that level endukante meer organizations <laughs> ni build up cheskuntapothe ee organization ni build up chestaro daniki bandi ayi batutadu ponishi ade bandi kaaranam ayyadu appudu organizational head ga meer mimmalni meer present cheskune sandarbhamlo beda nilabadtundi <laughs> andukosam aa beda ni nilabettadam <laughs> kosam antata advaitame ikkada maatram kaadu ani alage <laughs> edho pettaru alagaadu ఉపదేశాదయం వాద గురు శిష్య భేదం కూడా ఉపదేశాన్ని ఘటనలు చేయటం కోసం చెప్పిన మాటే తప్ప అదేమి యథార్థం కాదు అది ఫైనల్ ఏం కాదు ఫైనల్ ఏమిటి జ్ఞాతే ద్వైతం నవిద్యతే అది ఫైనల్ ఇది చత్ర సో సత్యం తెలిస్తే ద్వైతం లేదు మీరు మీరు కళ్ళు మూసుకుని మీ స్వరూపంలో మీరు నిలిచి ఉంటే ద్వైతం లేదు మీరు ఆ స్వరూపాన్ని విడిచిపెట్టి మనస్సులో ప్రవేశించి సంకల్ప వికల్పాలు చేస్తున్నంతసేపు ద్వైతం ఉంది తప్ప మీరు మనస్సులో సంకల్ప వికల్పాలను త్యాగం చేసి కేవల నిష్ఠ ఆత్మనిష్టలో ఉన్నట్లయితే ద్వైతం ఎక్కడుంది జ్ఞాతే ద్వైతం న విద్యతే ఈ విషయం కూడా అక్కడ చెప్పడమైనది ద్వైతాభావస్తు ద్వైత్య ప్రకరణే ప్రకరణేనా स्वनमंधर्वनगरादिदृष्टा दृश्यवादि तर्के प्रति प्रति रू रैतमिथ्यां अदैतसच ఈ ద్వైత మిథ్యాత్వము అనేదాన్ని వైతత్ ప్రకరణలో చెప్పారు ద్వైతాభావస్తు ద్వైతము లేదు మరి ఉన్నట్టుగా మాకు అనుభవానికి వస్తుందంటే అధ్యతనే మిథ్య ఏది లేదో అది అనుభవానికి వచ్చినప్పుడు దానికి మిథ్య అని పేరు లేకుండా అనుభవానికి రావడం పేరే మిథ్య అనుభవానికి రావడాన్ని సింపుల్గా చెప్పడం అంటే కనపడ్డం లేకుండా కనపడింది కనుకనే సర్పం ఉండి కనపడితే సర్పం కాదు లేకుండా కనపడ్డ సర్పం మిథ్య కనపడిందే అంచేతనే మిథ్య అనాల్సి వచ్చింది కనపడకపోతే అసలు ప్రసక్తే లేదు కాబట్టి ద్వైతాభావము ద్వైతము లేదు కానీ అనుభవానికి వస్తుంది అనుభవానికి వస్తుంది కాబట్టి అది లేదయా అని చెప్పాల్సిన సందర్భం వచ్చింది ఆ విషయాన్ని వైతత్య ప్రకరణం చేతను ప్రతిపాదించటమైనది అక్కడ లేకున్నా అనుభవానికి వచ్చుట అనేదానికి దృష్టాంతాలు చెప్పాలి లేకున్నా అనుభవానికి రావడం రెండమ్మ కూర్చోండి ఇప్పుడో ఉండి అనుభవానికి వస్తే దాన్ని సత్యం అంటారు అది లేనూ లేదు అనుభవంకి రాను లేదు సమస్య లేదు అసలు ఎప్పుడో పాము లేదు పాము కనపడనూ లేదు ఇబ్బంది ఏముంది దాంట్లో సంసారం బంధమేం లేదు పాము ఉండి కనపడింది అనుకోండి దాన్ని సత్యం అంటారు పాము లేనూ లేదు కనబడనూ లేదు సమస్య కాదు కానీ పాము లేదు లేదు కానీ కనబడుతోంది ఇప్పుడు దీన్ని అస్థిసిద్ధ భాతి సిద్ధ ఈ పడికట్టు పదాలు ఈ పదాలని మీరు పట్టుకోవాలి అస్థిసిద్ధ భాతి సిద్ధ సంస్కృతంలో అయితే సిద్ధాహారం విసర్గపెడతాం అస్థిసిద్ధ భాతి సిద్ధ ఇప్పుడు వీడు త్రాడు చూసి పాము అనుకున్నాడు త్రాడు అస్థిసిద్ధ కానీ భాతి సిద్ధ కాలేదు పాము భాతి సిద్ధ అస్థిసిద్ధ కాలేదు ఏమండే త్రాడు చూసి త్రాడని తెలుసుకున్నాడు అప్పుడు అస్థిసిద్ధ భాతి సిద్ధ రెండు కూడా వచ్చాయి ఉన్నది పాము తెలుసుకున్నది పాము అయితే ఉన్నది త్రాడు తెలుసుకున్నది త్రాడు త్రాడప్పుడు ఉన్నది అంటే అస్థిసిద్ధ తెలుసుకున్నది అంటే భాతి సిద్ధ రెండూ ఉండాలి ఏది అస్థిసిద్ధ భాతి సిద్ధయో అది సత్యం ఏది భాతి సిద్ధ కానీ అస్థిసిద్ధ కాదు దాన్ని మిథ్య అంటారు ఏముంటాయి కాబట్టి ద్వైతా ఈ ద్వైతాభావము ద్వైతము మిథ్య అనేది అభావము అంటే అస్థిసిద్ధ కాదు కానీ అనుభవం అది భాతి సిద్ధ ఇది మిథ్య దీనికి దృష్టాంతాలు చెప్పారు స్వప్నము స్వప్నంలో మీకు అనేకం కనపడతాయి ఈ స్వప్న మొత్తం వైతస్య ప్రకరణం అంతా స్వప్న దృష్టాంతం మీద ఆధారపడి ఉంది స్వప్నంలో మీకు అనేకం కనపడతాయి కానీ ఏదీ లేదు కనుక కేవ అంచేతనే స్వప్న దృష్టాంతం ఎందుకు కనబడింది కాబట్టి ఉంది అని నువ్వు కంగారు పడిపోవద్దు కనబడుతోంది కాబట్టి ఉంది అని కంగారు పడద్దు ఉదాహరణకి నీ స్వప్నం చూసుకో నీకు స్వప్నం చాలా గట్టిగా కనపడింది ఆ కనపడ్డప్పుడు ఉందని కూడా అనిపించింది కానీ తీరా తెలివి తెచ్చుకున్న తర్వాత అబ్బే అది ఏమీ లేదు అని తెలుసుకోవడం కాబట్టి కనబడినా అన్నదానికి స్వప్నం దృష్టాంతం అలాగే మాయా మాయా అంటే ఇంద్రజాలం ఇంద్రజాలం దృష్టాంతం వైద్య ప్రకరణలో మనం చూసాం వాడు త్రాడు పైకి ఎగరేసి ఆ త్రాడు నిలబడితే ఆ త్రాడు మీద పాక్కుంటూ పైకి వెళ్ళి కత్తి పొత్తుకుని యుద్ధం చేసి వాడిని ఎన్నో సంహరించి మళ్ళీ కిందకు వస్తాడు ఇలాంటిది చేస్తాడు అక్కడ ఏమీ ఉండదు కానీ అంతా ఉన్నట్టు కనపడుతుంది ఈ స్వప్నము వ్యక్తిగత దృష్టాంతం మీ స్వప్నం మీద నా స్వప్నం నాది కానీ ఇది కలెక్టివ్ కలెక్టివ్ హిప్నాసిస్ అందరూ కలిసి మిస్టేక్ చేస్తారు అని చెప్పనే మాయా అని ఇంద్రజాలాన్ని దృష్టాంతంగా పెడతారు సాధారణంగా స్వప్నము మిథ్యా అని దృష్టాంతం ఇస్తే దాని మీద వేసి పూర్వపక్షం ఏమిటంటే చూడండి ఆయన స్వప్నం ఆయనకి మిథ్య నా స్వప్నం నాకు మిథ్య కానీ జాగ్రత్త ఆయనకి నాకు సమానంగా ఉంది కదా అని ఓ పూర్వపక్షం వేస్తూ ఉంటాను ఇది మామూలుగా మిథ్యా అనగానే వచ్చే ఇది స్వప్నం వాడు ఒక్కడిది కాబట్టి మిథ్యా ఇది జాగ్రత్త ఒక్కడిది కాదు అందరి దీని మరి ఇంద్రజాలం ఏమిటి అది కలెక్టివ్గా అందరూ కలిసి చేసే మిస్టేక్కి ఇంద్రజాలము అని పేరు అది కలెక్టివ్ మిస్టేక్